చేతనే మీరు ఇప్పుడు ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించాలనుకోండి తప్ప చిన్న లింగం శివలింగం చేసుకుని ఇదిగో శివుడు శివుడంటే ఎవరు సర్వ జగత్ బ్రహ్మాండ శరీరు బ్రహ్మాండమే శరీరముగా కలిగిన పరమాత్మ ఇదిగో అని మీరు తీశారనుకోండి ఇది బిందు సింధున్యాయం అయింది బ్రహ్మాండమే శరీరముగా గలవాడిని చిన్న లింగంలో దర్శించిట బిందు న్యాయమే కానీ బ్రహ్మాండ శరీర అయిన శివుడు అమృతుడు లింగరూపంగా ఉన్న శివుడు కూడా ఈక్వల్లీ అమృతుడు మీకు బ్రహ్మాండ శరీరిని విశ్వరూపాన్ని దర్శిస్తే ఎటువంటి అమృతత్వము మీకు సిద్ధిస్తుందో శివలింగమునందు శివుణ్ణి ఆ రూపంగా దర్శించుట అటువంటి అమృతత్వమే గలదు అమృతత్వం దగ్గరికి వచ్చేప్పటికీ పావ దగ్గర ఉన్న తేడా ఎక్కడ వాళ్ళ దగ్గర రుచి సేము పుష్టి తేడా ఉంటుంది ఇక్కడికి వచ్చేప్పటికీ రుచి అదే ఉంటుంది పుష్టి కూడా అదే ఒక గులాబీ పువ్వు సుందరమైన ఒక గులాబీ పువ్వుని చూసినప్పుడు మనస్సుకు కలిగిన ఆనందము వంద గులాబీలు వికసించినప్పుడు చూసినప్పుడు మనస్సుకు కలిగిన ఆనందము వెయ్యి గులాబీలు వికసిస్తే చూసినప్పుడు మనస్సుకు కలిగిన ఆనందము సమానంగా ఉంటాయి వంద రెట్లు వెయ్యి రెట్లు ఉండవు సమానంగా ఉంటాం ఎందుకో తెలుసుకుంటే ఆనందము అమృత స్వరూపం అది అమృతం అందు మంచి ఉంటుంది సమానంగా ఉండదు ఒక్క చిన్న పిల్లవాడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో వెయ్యి పిల్లల్ని చూసినా అంతే ఆనందంగా ఉంటుంది ఒక్కడికి భోజనం పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో వంద మందికి భోజనం పెట్టినా అంతే ఆనందంగా ఉంటుంది కానీ మీరు గమనించాలి నాకు అలా గమగలేదు అని వ్యతిరేక కృష్ణాంతం చెప్పకూడదు మేము ఒక్కడిగా భోజనం పెట్టాను కలగలేదండి వంద మంది పెట్టే కలిగిందని మీరు అన్నారనుకోండి నాకు పాయింట్ లేకుండా అయిపోతుంది మీరు ఆ రకంగా దర్శించాలి దర్శించినట్లయితే అమృత విషం దగ్గర ఆ బిందు శిథిన్యాయం చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు సత్యనారాయణ పని చేస్తారు ఆ డబ్బు పూర్వకాలం ఏం చేసేవారు అంటే డబ్బు డబ్బు పెట్టేవాళ్ళు డబ్బే ప్రతిమ సత్యనారాయణ స్వామి ప్రతిమంటే డబ్బే సత్యనారాయణ అంటే ఏదైతే సత్యస్వరూపుడు అంటే పరబ్రహ్మ స్వరూపుడు సకల జగత్తులో మన ఏదో ఆశ్రయం నారాయణుడు ఆ నారాయణుడు సకల జగత్తు నివాసుడు సకల జగన్ నివాస ఆయ నారాయణ అంటే అర్థం ఆయన ఈ డబ్బులో ఉన్నాడు అని మీరు అక్కడ ఇప్పుడు మీకు పూర్ణత్వం సిద్ధించాలంటే ఈ డబ్బును తీసేసి అక్కడ ఆ బ్రహ్మాండ శరీరం కూర్చోబెట్టక మీరు ఈ డబ్బులో అవిరాజ రూపుణ్ణి దర్శిస్తే మీకు పూర్ణత్వం సిద్ధిస్తుందంటే అలాగే ఇంకేతనే ఏదైనా దేవతా పూజ చేసే సందర్భంలో దేవత ఏదైనా రాముడు కావచ్చు శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు లేకపోతే అయ్యప్ప కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు కుమారస్వామి గణేష్ మహారాజ్ ఏ దేవతయైనా సకల దేవతాస్వరూపుడు విశ్వరూపుడు బ్రహ్మాండ శరీరి సాక్షాత్తు పరబ్రహ్మయ్యే అని దర్శించి మీరు ఆరాధించాలి ఈ మధ్యకాలంలో ఈ దోషం మన సమాజంలో వచ్చింది పురోహితులు అలాగే చెప్తారు మహాత్ములు సమాజానికి మార్గదర్శనం చేసే మహాత్ములు కూడా ఉంటే పేరుకి మహాత్ములే తప్ప వాళ్ళు శాస్త్రం యొక్క రహస్యాలు తెలుసుకున్న వాళ్ళు కాదు ఎందుకంటే మహాత్ముల దగ్గర శుశ్రూష చేసి శాస్త్ర రహస్యాలు తెలుసుకుంటే తెలుస్తాయి లేకపోతే ఉంటే చందాలు వచ్చినట్టుగా శాస్త్ర రహస్యాలు కావుక చంద్రాలు దేవాలయం అంటే చందాలకు పోగకూడతాయి నేను ఇగో మహాత్ములు కూర్చున్నానంటే శాస్త్ర రహస్యాలు ఏం అలా పోగకూడదు వాటిని ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి ఏమీ తెలుసుకోకుండా మహాత్ములు అయిపోతున్న లోకానికి తలా పోకాలైన సందేశాలు ఇస్తూ ఉంటే అనుగ్రహ భాషణం అనే పేరుతోటి అది ఏమవుతుందంటే వాసన ఒక శాస్త్రీయమైన రహస్యాలు తెలియకుండా అయిపోతుంది సమాజానికి దాంతో శివుడు వేరు విష్ణు వేరు ఈ దేవత వేరు ఆ దేవత వేరు తర్వాత భక్తులు కూడా ఎలా ఉంటారు ఈ దేవతకు పూజ చేసేయండి ఆ దేవతని ఇంకా పూజ చేయలేదంట వెంకటేశ్వర స్వామిని పూజించేందు వాళ్ళ అమ్మని పూజించలేదంట వెంకటేశ్వర స్వామి గారు అమ్మ ఒక ఆమె ఉన్నారు మాట అన్ను పూజించలేదు కొడుకులు పూజించాను తల్లిని పూజించలేదు ఎవరిని వస్తుంది కొడుకు ఏమిటిరా తల్లి ఏమిటిరా కొడుకులో తల్లి ఉంది తల్లిలో కొడుకు ఉంది సర్వము సర్వముందుగలదు అని ఎవరు చెప్పగలరు కొడుకును పూజించాను తల్లిని పూజించడం తర్వాయి తమ్ముడిని పూజించాలి అన్నని పూజించాలి భావమర్గన్ని పూజించాలి ఇలా మొదలుస్తాడు అలాగే ఉంటున్నా అరే నువ్వు ఏ కొడుకుని పూజించావో ఆ కొడుకు ఎండే సకల దేవతలు నిండి ఉన్నారు బిందు సింధు న్యాయము అలా తెలియకపో సమాజంలో ఉన్నటువంటి పెద్దతో దాంతో ఏమవుతుంది ఈ దేవతలు రోజు రోజుకి సంస్ పెరుగుతూ ఉంటారు కొత్త కొత్త దేవతలన్నీ కుట్టుకొస్తూ ఉంటారు ఏ దేవతలోనూ వీడికి పూర్ణత్వ భావన కలగదు ఎందుకంటే దేవతను చూసిన వెంటనే ఇది ఎలా ఉంటుందో చెప్పుకుంటారా వెంకటేశ్వర స్వామిని దర్శించి బయటకు వస్తాడు బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామిని చూడడం అయిపోయిందా అంతా బాగానే ఉంది కానీ శివుణ్ణి చూడడం తర్వాత ఏంటంటే చూడండి అసలు అపూర్ణత్వం దర్శిస్తూ ఉండగానే ఇమీడియట్గా అపూర్ణత్వాన్ని భావించారు ఎందుకని శివుడు వేరే ఉన్నాడు వెంకటేశ్వర స్వామితో శివుడు ఉన్నాడు అని వాడు తెలుసుకోలేకపోవడం ఆ బిందు శింధున్యాయం యొక్క మహిమను ఎదురగకపోవడం చేత అది వెంకటేశ్వర స్వామిని చూశాను ఇంక ఇప్పుడు వెళ్ళి కాళహస్తులో శివుణ్ణి చూడాలన్నమాట కాళహస్తి వెళ్ళి లోపల ఉన్న శివుడు వేడు బయట ఉన్న రాహు వేడు అంటాడు వీడు అలా అనే కాదు వీడు గురువు కూడా అలాగే చెప్తాడు ఇదంతా కూడా ఒక గతాన్ని పెట్టుకో ఒక ధర్మానికి శోభ కాదు వన్య కాదు ధర్మంలో చావ తగ్గుతుందో ఎప్పుడైతే ధర్మంలో జ్ఞానం పోయే అజ్ఞానం బాగా బలంగా పడుతుందో ధర్మం యొక్క చావ చావ అంటే సత్తా బలం తగ్గుతుంది అప్పుడు ధర్మము షేక్ అవుతుంది ఇట్ షేక్స్ ఎవడో వచ్చి ఏదో ఇంగ్లీష్లో నాలుగు ముప్పై చెప్పేప్పటికీ ఈ ధర్మము షేక్ అవడం రా వాడి మీద యుద్ధం చేయాల్సిన అవసరం రాదు ఇలాంటి దోషాలన్నీ క్రమంగా వస్తాయి ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ తగ్గిపోతే బ్యాక్టీరియా ఇన్వేట్ చేయడం కారణంగా ఇమ్యూనిటీ ఉంటే బ్యాక్టీరియా ఏమి చేయలేదు అలాంటి ఇబ్బందులు మంచిది ఏదో కొంత పొలిటికల్ స్పీచ్ చెప్పినట్టు అనిపించింది నాకే అనిపించింది ఓదే పక్కన పెట్టి సో తర్వాత శ్లోకం ఏవముక్తో రాజన్ మళ్ళీ అందాము సంజయవాచ ఏవముక్వాతతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాసపా పరమం రూపమేశ్వరము సంజయుడు చెప్తున్నాడు సంజయుడికి చెప్తున్నాడు ఏంటంటే అర్జునుడికి దివ్య దృష్టి ఇప్పుడు వస్తాం సంజయుడికి తొలి నుంచి ఉంది చురుసే హీ హై సంజయుడి యొక్క విశిష్టతది సమర్జయ ఇది సంజయ అతనికి అంతా విజయమే తప్పింది ఎక్కడ లేదు ఎత్రశ్రీర్ తత్రశ్రీర్ విజయో భూతు నీకెట్ పచ్చుకోమమ్మా అని సంజీవి చెప్పాడు అన్నమాట తను ఆ జయాన్ని జయం ఏమిటి ఎక్కడ జ్ఞానం ఉంటుందో ఎక్కడ సమ్యగ్ దర్శనం అక్కడ జయము ఉండును ఈ రోజుల్లో జయమంటే ఏమనుకుంటున్నారంటే ఎక్కడ ఓట్లు ఎక్కువ పడతాయో ఎక్కడ జనం ఎక్కువ మంది వెంటబడతారో అది జయము అనుకుంటున్నారు డెమోక్రసీ డెమోక్రసీ కాదు ఏదో ఏదో దాని సిస్టము వేరు కానీ ఇక్కడ జయము అలా కాదు ఆ దివ్య దర్శనము సత్యాన్ని దర్శించటమే జయము దివ్య చక్షువు కలిగి ఉండడమే జయము ఆ జయము నిండా గలవాడు కనుక ఆయన పేరు సో రాజన్ ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు రాజన్నను సంబోధిస్తాడు ఓ రాజా అంటే ఇప్పటికి కూడా రాజు దుర్యోధనుడు బై ప్రాక్సీ రాజక్మారు అఫీషియల్ అఫీషియల్ మీకు సౌదీ అరేబియాలో ఇప్పటికీ రాజవంశపు పాలన ఉన్న దేశం కదా అలాగే బ్రిటన్ లో కూడా మీకు రాజవంశపు లక్షణాలు కన్నా కనపడతాయి క్వీన్ ఉంటుంది క్వీన్ ప్రిన్స్ ఒకటి ఉంటాయి ప్రిన్స్ ఫిలిప్ క్వీన్ ఎవరో ఉన్నారు క్వీన్ విక్టోరియా ఎలిజబెత్ ఉంది ఒకప్పుడు క్వీన్ విక్టోరియా క్వీన్ విక్టోరియా అయినా అలాగే అనుకున్నాం ఇప్పుడు కింగ్ ప్రిన్స్ కను కింగ్ అవుతాడు అయితే ఆ ఏడు కూడా ప్రిన్స్ ఫిలిప్ రాజపుత్రి అలాగే సౌదీ అరేబియాలో కింగ్ షాహిద్ అని ఒక ఆయన ఉంటాడు తర్వాత ప్రిన్స్ ఉంటాడు చాలా మంది ఉంటారు అక్కడ రాజకుమార్ రెండు వందల మంది ఉంటారు అంచేతనే ఒకడు అంటే కజిన్స్ అందరూ బహుభాగ్యాత్మో అది ఉంటుందిగా దాంతో చాలామంది ప్రిన్స్లు ఉంటారు కానీ ఒక్కడే మెయిన్ ప్రిన్స్ ఏదో పేరు ఉంది కానీ అతనికి అతను చాలా అతను రాజ్యాధికారాన్ని కలిగి ఉంటాడు ఆ పెద్ద ఆయన ఏదో ఉంటాడు ఈ ఎన్న అనిపిస్తూ ఉంటాడు అలాగే దుర్యోధనం ధృతరాష్ట్రుడు ఉంటే పేరుకి సింహాసనము ధృతరాష్ట్రుడే కూర్చుంటాడు యుద్ధం డిక్లరేషన్ ధృతరాష్ట్రుడి పేరు మీదే జరుగుతుంది ధృతరాష్ట్రుడు పాండవులపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు కానీ యుద్ధాన్ని నిర్వహించింది దుర్యోధనుడు అంత ధృతరాష్ట్రుడి పేరు మీద జరుగుతుంది అంత ప్రెసిడెంట్ పేరు మీద జరిగినాడు సో అంటే అర్థం ఏంటంటే నువ్వు రాజువి హే రాజన్ ఓ రాజా నువ్వే ఆ రాజు దుర్యోధనుడు కాదు నువ్వు రాజు ఈ విశ్వరూపం సందర్శనం గురించి నేను ఆ మహిమాన్వితుడైన శ్రీకృష్ణుడు ఎవరి పక్షాన ఉంటాడో అటే విజయం ఉంటుందని గ్రహించు ఇప్పటికైనా మీరు ఈ యుద్ధాన్ని విడబింపజేసే సామర్థ్యం నీకు కాదు నీ దుర్యోధను పక్కన పెట్టి ఒక డిగ్రీ ఐ ఆమ్ కంక్లూడింగ్ ది వార్ ఆపరేషన్స్ ఒబామా గారు డిగ్రీ పాస్ చేసినట్టుగా ఓ డిగ్రీ పాస్ చేస్తే ఈ వార్ క్లోజ్ అయిపోతుంది అక్కడ అని సూచిస్తున్నాడు సంజయ్ అందుకోసం రాజన్ అని సంబోధించాడు ఓ రాజా రాజన్ అనేది సంబోధన తెలుగులో అయితే ఓ రాజా అని అంటారు తత అప్పుడు మహాయోగేశ్వరో హరి ఇప్పుడు శ్రీకృష్ణుడు పదం వెళ్ళిపోయి హరి వచ్చేస్తుంది ఎందుకంటే విశ్వరూపం కదా ఇంక ఇప్పుడు దేవకీనందనుడు కాదు సాక్షాత్తు శ్రీహరియే బ్రహ్మాండ శరీరిగా శ్రీహరియే ఉన్నాడు కనుక ఆయన ఆ హరి ఆయన ఎటువంటి వాడు మహాయోగేశ్వరుడు మహాయోగము యోగ శబ్దానికి యోగ శికి యోగ యోగి అని అర్థం అర్థం క్లాసులో చెప్తారు మహాయోగి అంటే యోగులలో కల్లా గొప్పవాడు గొప్ప మహిమాన్వితమైన వాడు అనంతమైన మహిమ గలవాడు ఆయన మహాయోగి మహాయోగి ఈశ్వరుడు లేకపోతే ఇంకో రకంగా గొప్ప గొప్ప యోగులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పైన ఈయన అధీశ్వరుడు కనుక మహాయోగీశ్వరుడు మహాయోగీశ్వరుడన్నా మహాయోగేశ్వరుడన్నా ఒకటే యోగ అంటే యోగి అని అర్థం అటువంటి మహాయోగీశ్వరుడు యోగేశ్వరుడు లేదా మహాయోగ అంటే మాయా మాయాశక్తి అనంతమైన మాయాశక్తి ఈ జగత్తంతా మాయాశక్తి నుంచే ఆ మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకున్నటువంటి సర్వసమర్థుడైన పరమేశ్వరుడు హరి హరి అంటే సకల దోషములను పోగొట్టువాడు హరి లేదా హరతి ఇది హరి హర హరి అనే ధాతు భక్తులను తన వైపు ఆకర్షించువాడు అని కూడా అర్థం చెప్పవచ్చు అసలు ప్రధానంగా సకల దోషములను పోగొట్టువాడు అని అర్థం హరి హరతి ఇది హరి కాబట్టి అటువంటి శ్రీహరి శ్రీకృష్ణ రూపంగా ఉన్నాడు ఆయన పార్థాయ దర్శయామాస పార్థునకు చూపించిన తట అంటే తరువాత తరువాత అంటే ఏమిటి ఆ దివ్య చక్షువును అనుగ్రహించిన తరువాత అని అర్థం హరి అంటే భక్తుల యొక్క సకల దుఃఖములను పోగొట్టే ఆ శ్రీకృష్ణుడు కొరకు పార్థాయ పార్థుని కొరకు పార్థాయ ఉందిగా పార్థుని కొరకు నిన్న చక్షువుని ఎందుకని పార్థుడు ఏకాంత భక్తుడు చాలా గొప్ప భక్తుడు పాత్రుడు అర్జునుడు అందుకోసం ఇచ్చాడు భక్తుడికి ఇస్తాడు భావముకు చెప్పడం బావ జవ్వడం భక్తుడికి ఇస్తాడు ఇంకా బావాన్ని మాటవలసింది చెప్పిన మాట్లాడదు శ్రీకృష్ణుడికి అర్జునుడి మీద ప్రేమ ఎందువలన భావగనుక భక్తుడు గనుకన భక్తుడు గనుక బావగనుక అనుకోడు బావగనుక అంటే అర్జును శ్రీకృష్ణుడికి మమకారం అయినట్టు పేరు పెట్టాడు మనకి ఆయన పాఠం చెప్తాడు ఇంకా నేను మమకారం ఉండకూడదు అహంకారం ఉండకూడదు అని అర్జునుడికి చెప్తాడు ఆయన మమ నిరహంకార ఆయనే బాబా నష్టకూడదు అని అలాగే మమకారం పెట్టుకుంటే మనకి ఇంకా నీకు మమకారం ఉండకూడదు అని పాఠవం చెప్తాడు కాబట్టి ఇది మమకార మూలకమైన ప్రేమ కాదు శిష్యుడు భక్తుడు అనేటువంటి భక్తి మూలకమైన ప్రేమ ఆ ప్రేమ అటువంటి ప్రేమ గలవాడు కనుక పార్థుని కొరకు అంటే ఏకాంత భక్తుడైన పార్థుని కొరకు చూపించను దర్శయాస ఏమిటి రూపం ఐశ్వరం రూపం ఈశ్వరుడు బ్రహ్మాండ రూపుడై ఉన్నాడు ఆ బ్రహ్మాండ రూపమును బిందు చేత తన పరిచ్ఛిన్నమైన దేహంలో ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఆ మధ్య ఖాళీ ప్రదేశంలో చూపించాను ఇప్పుడు నేను విశ్వరూపం చూపించాలి మీరందరూ ఇదొక డెబ్బై మూడు వదలభై ఈ చోటు చాలు విశ్వరూపాన్ని అలా మొదలుపెట్టేటప్పుడు పుట్టింది అలా కాదు ఆ చోట్లోనే ఈ సైన్యం ఇటుంది ఆ సైన్యం అట్టుంది దేన్ని డిస్టర్బ్ చేయకుండగా ఆ రథం మీద కూర్చునే బిందు సింధు న్యాయం మీద విశ్వరూపాన్ని చూపించున్నారు కవులు ఏం చేస్తారంటే కవులు ఉంటారు సినిమా స్క్రిప్ట్ రైటర్సు సినిమాటోగ్రాఫర్సు కెమెరా పీపుల్ డైరెక్టర్సు వాళ్ళ వీళ్ళందరూ ఇదొక జాతి వీళ్ళు ఇంకో రకంగా కవులు ఏం చేస్తారంటే విశ్వరూపం చూపించినప్పుడు మామూలుగా ఇక్కడ చెప్పటలు కూడా కొన్ని కల్పిస్తాయి కవింటే అంతే కదా అని అలా కల్పించుకుంటూ పోయి అదే టైంలో పైకి నుంచి బ్రహ్మాండ ఏదేమో అయింది భూమి రుచ్చిపోయింది అందరూ వాడికి వెళ్ళిపోతారు చెప్తారు ఆ శ్రీరాముడు సీతా ధనుర్భంగం చేసినప్పుడు ఆ ధ్వని ఎవడికి చూసినట్టు వాడు వర్ణించాడు అగ్ని మహర్షి అంతలా వర్ణించిన గుర్తు నాకైతే లేదు ధనుసు వినక్కడితే ఎంత సౌండ్ వస్తుంది ఏ సౌండ్ వస్తుంది అని చెప్తే సరిపడుతుంది భూనభోంతరాయములు అద్రక్దలయను అంటే పద్యాలతో నాకు పద్యాలు రావు ద్యాలు కూడా వర్తిపోయాడు అలాగే బద్యాలు చెప్పాడు ఇక్కడ ఇది ఇక్కడ గభిల్లు ఈ ధ్వని ధనుస్సు గల్లు మని విరిగితే రావణాసురుని గుండెలు గభిల్లు మనీ అంటూ ఆ రకంగా రావణాసురుడు గుండెలు గభిల్లు మనం రావణాసురుడు ఎక్కడ ఉన్నాడు ఈ ధ్వని అక్కడ వెళ్ళిపోయిందంటే అలాగే వర్ణిస్తారు కవుడు దాన్ని ఒక అతీంద్రియ రూపాన్ని ఇచ్చి ప్రయత్నం చేస్తా కొన్ని చోట్ల సొగస్సులో ఉంటుంది ఇక్కడ అలాంటి ప్రయత్నం చేస్తే సొగసు కానీ ఉంటుంది నిజానికి ఇది అతీంద్రియమైనటు ఫస్ట్ సో ఆ రూపాన్ని చూపించినాడు శంకరుడు ఏవం యథోక్త ప్రకారేణ అదే అర్థం అంటే పైన చెప్పిన విధంగా ఉక్వా అంటే పనికి శ్రీకృష్ణుడు అలా పలుకున్నాడు అని అంజ సంజయుడు చెప్తున్నాడు అంతా డైరెక్ట్ స్పీచ్ తత అనంతరం తరువాత అంటే అప్పటికైతే ఇయ్య చక్షు అని ఇచ్చి ఉన్నాడు ఆ తరువాత హే రాజం ధృత అది ఆ రాష్ట్ర అధికారాన్ని అలాగట్టిగా కొట్టుకున్నవాడు అని అప్పుడు ఇప్పుడు కొంతమంది అయా రిజైన్ చేయాలని ఏంటనే చేయం కోర్టువాళ్ళు మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో పెడతామంటున్నారండి అయినా కూడా నేను రిజైన్ చేయరు అంటే హైకమాండ్ మిమ్మల్ని రిజైన్ చేయమంటుందండి అంతే చూద్దాం ప్రస్తుతానికి అనలేదు కాబట్టి నేను చేయను హైకమాండ్ వాళ్ళు ఏంటి మేము చెప్తే ఆయన రిజైన్ చేస్తే బాగుండదయా నేను చెప్పకముందే మా సూచనని తెలుసుకొని రిజైన్ చేయాలి అని వాళ్ళు అంటారు అది చెప్పి మీరు మీరు తెలుసుకుని చేయాలని అనుకుంటున్నారు వాళ్ళంటే నాకే నా దగ్గర అనుకోలే కాదు వాళ్ళు అలా సూచిస్తున్నారంటే నాకే సూచన కలపడం లేదు నేను నివేది ఇప్పుడు ఆఖరికి ఫోన్ చేసి రిజర్న్ ఉంటే ఉంటే అలా చేయక వెళ్ళి చేయి అని సోనియా గాంధీ ఎవరో ఎవరో వెళ్ళి నివేది అలాగే అధికారాన్ని అలా పట్టుకుని ఉండడం వాళ్ళకే ధృతరాష్ట్ర అనుకో ధృతాన్ని పట్టుకుని ఉన్నాడు రాష్ట్రాన్ని ఆ అధికారాన్ని కొత్త చుచ్చి వదిలిపెట్టారు రాజన్ రాజన్ సంజీయుడు ఒకరందుకంటే దానికి అర్థం హృత రాష్ట్ర అది శంక దానికి అర్థం ఇంకొకళ్ళ దగ్గరికి రాశారు ఇద్దరు అదే దృష్టితో రాశారు సిగ్నిఫికెంట్ అడ్రస్ మహాయోగేశ్వర ఒక ధనవంతుడి దగ్గరికి ఈ ఊరు మొత్తం మీద మీ గొప్ప ధనవంతుడు మరొకళ్ళు లేదండి మీరు ధనవంతులే కూడా కాదు నేను మంచి దాత కూడా నేను మిమ్మల్ని ఈ రకంగా సంబోధించడానికి ఎందుకు కాకుండా హే కుబేరుల వంటి ధనవంతుడా చిక్రవర్తి దాత అయ్యింది అని అన్నాడు అనుకోండి అవతలయని వీడేదో పెద్ద అప్పు కోసం వాళ్ళ దగ్గరికి వచ్చిన్నాడు అని అనుకుంటాడు అలాగే ఇవన్నీ సిగ్నిఫికెంట్ అడ్రస్ ఫస్ట్ మహాయోగేశ్వర దానికి విగ్రహ వార్థం మహాన్ చ అసౌయోగేశ్వర యోగులకు ప్రభువ గు శ్రీకృష్ణుడు మహా అంటే సాక్షాత్తు పరంబ్రహ్మయే అని అర్థం మహాన్ అంటే దద్దేవాడు అంటే సాక్షాత్తు పరంబ్రహ్మయే అంతేకాదు చంటే మరియు హరి నారాయణ సాక్షాత్తు శ్రీహరి ఆయన ఆయన ఏం చేశాడు దర్శయామాస దర్శితవాన్ చూపించినాడు చూపించినాడు కాదు చూపించినాడు నిత్య ఎవరికి ఆర్థాయ కృథాసు కృథ అంటే కుంటి ఆవిడ యొక్క కుమారుడైన అర్జునుని కొరకు గొప్ప రూపమును చూపించాడు అంటే గొప్ప రూపము అంటే విశ్వరూపం విశ్వరూపాన్ని పెట్టి ఈ విశ్వరూపం అంటే ఏంటంటే ఇప్పుడు రాముడు రూపం పెట్టారు లేదు కృష్ణుడి రూపం దాంట్లో లేదు ఇది భావన చేస్తే ఉంటుంది సెల్ఫ్ రాముడు అని ఒక రూపం పెడితే కృష్ణుడు లేడు శివుడు లేడు కుమారస్వామి లేడు గణేషుడు లేడు ఏమి అలా అనుకుంటున్నారుగా జనాలు అలా కాకుండా ఏ రూపమున్నదైతే అన్ని రూపములు గలవు అది విశ్వము సపోజ్ త్యాగరాజ స్వామి ఏమన్నాడు నా రాముల్లోనే సకల దేవతలు ఉన్నారు సకల బ్రహ్మాండములు కూడా నా రాముల్లోనే ఉన్నారు ఉన్నాయి అన్నాడు అప్పుడు చేదరాజ స్వామి చూసింది విశ్వరూపమే రాముడు విష్ణుడు లేడు శివుడు లేడు అవన్నీ ఆదరణలు కూడా చెప్పించాలి అని మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి అంటే మీరు ఆ ఎక్స్క్లూషన్ ఈ రూపం ఉంది కానీ నీకు రూపాలు లేవు అనే ఎక్స్క్లూషన్ ఇది దేవాలయం ఉన్న సందర్భంలో అనేక రూపాలు ఉంటాయి వాటన్నిటి ఎందు ఏకత్వాన్ని దర్శిస్తే మీరు విశ్వరూపం ఆ జల ఆ జ్ఞానము మీకు వచ్చేస్తుంది వస్తువు అది పరమం రూపం అంటే కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళినా మనం పరమం రూపమును చూడాలి ఏ రూపంలో అయితే సకల రూపములు విడి ఉన్నాయో అటువంటి రూపమును భావన చేత చూడాల్సి ఉంటుంది విశ్వరూపము ఐశ్వరం అంటే ఈశ్వరునకు చెందిన ఆ రూపమును శ్రీకృష్ణుడు అర్జునుని కొరకు చూపించను ఇప్పుడు ఆ రూపం ఎలా ఉండే చూడండి వర్ణ అనేక వక్ర అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేతాయుధం ఏకాంతం ఒకటి అనేకాంతం ఒకటి కంటే ఎక్కువ అంటే రెండైనా అనేకమే మూడైనా అనేకమే కానీ ఇక్కడ అనేకాంటే చాలా అని అర్థం చాలా నోళ్ళు గలవు అనేక వక్ర ఆ విశ్వరూపంలో ఆ ఈశ్వరులకు ఎన్నెన్నో నోళ్ళు గలవు ఎన్నెన్నో కన్నులు గలవు అంటే ఒక నోరుకి రెండు కన్నులు మినిమం వేసుకోండి ఒక నోరుకి రెండు కన్నులు దేవతలు కనుక పోయిన మూడు కన్నులు కూడా ఉంటాయి అందరూ మూడు కన్నులే దేవతలందరూ మూడు కన్నులే ఏదో రాముడికి కృష్ణుడికి పెట్టలేదు ఇంకా రెండు కన్నులతో సరిపెట్టారు కొన్ని చోట్ల రాముడికి నాలుగు చేతులు ఉన్న కూడా ఉన్నాయి కన్నులు మటుకు రెండే శివుడికి మూడు కన్నులు దుర్గ ఉందనుకోండి దుర్గాదేవి ఆవిడికి కూడా మూడు కన్నులే లక్ష్మీదేవికి కూడా మూడు కన్నులు పెడతారా పెట్టరు మూడు పెట్టరు రెండు పెడతారా ఎందుకంటే మూడు అనేది అది శివ పరివారం కోడదు అది వీళ్ళు ఆ జాతి వేరు ఆ పార్టీ వేరు మొత్తానికి మూడు కన్నులు వేసుకోండి ఒక నోటికి మూడు కన్నులు అప్పుడు ఎన్ని కన్నులు ఉంటాయి అనేక వక్రములు ఉంటాయి ఎన్ని నయనములు ఉంటాయి అనేక నయనములు ఉంటాయి అనేక వక్ర నయనం అనేక అద్భుత దర్శనం ఇటు చూస్తే వింత విద్రోరం అద్భుతం ఇటు చూస్తే అద్భుతం ఇటు చూస్తే అద్భుతం ఇటు చూస్తే అద్భుతం అంత అద్భుతమే మొత్తం ఎంత విశ్వరూపం చూపించాడో అదంతా కూడా అచ్చరువును కొల్పేటువంటి దర్శనమే అనేక దివ్యాభరణం అదో విచిత్రమైన అనేకములైన గొప్పగా ప్రకాశించే ఆభరణం దివ్యాభరణము అంటే స్వర్గంలో అక్షరఫులు వాళ్ళు పెట్టుకుంటారే అలాంటి ఆభరణాలు పెట్టుకున్నాడు ఈ ఆభరణములు పెట్టుకున్నారని మనకి పురాణంలో ఏదో భరణాలు కనపడుతున్నాయి దాంతో మరో వాళ్ళు పెయిపోయి బంగారాన్ని కొనేసి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి బంగారాన్ని కొనేసి కొత్త కొత్త ఆభరణాలు చేయిస్తూ ఉంటాం పాత వాటికి లెక్క కొత్త ఎంతసేపు కొత్త వాటి మీద హడావిడే తప్ప ఆ శ్రీకృష్ణ దేవరాయలు జయించిన ఏమన్నా ఏమో కొత్తలే అది జయించేయడం హడావుడి హడావుడిగా జయించేయడం బంగారం చాలేదు ఇంకా బంగారం కావాలని అల్లరి చేసుకోండి గడుబడి చేసుకోండి మొత్తానికి అనేక దివ్య ఇక్కడి నుంచే ఈ విశ్వరూపం అని కాదు మొత్తానికి పురాణ వర్ణాల నుంచి వచ్చే ఈ లక్షణాలన్నీ కూడా ఒకప్పుడు వాటిని కొంచెం అనుకూలంగా ఉండవు వివేకానంద స్వామి లాంటి వాడు వాటిని తిరస్కరించాడు ఏదైతే దివ్య వివేకానందుడైతే అసలు ఒప్పుకోలే అనేక దివ్య ఆధారాలు ఇప్పుడు ఒక విగ్రహం ఉంటే దాని దాన్ని స్టేచర్ అలా వదిలే చేయాలి విగ్రహానికి అలా చే చేయి చేయి ఉంటుంది ఆ చేతికి ఆ శిల్పి ఆ చేతిని చాలా గొప్పగా ఎవ్రీ సింగిల్ డీటెయిల్ని చెక్కుతాడు అది వరద హస్తం వరద అభయ అభయహస్తం అన్నీ చాలా గొప్పగా చెక్కుతాడు ఇక్కడ పద్మం ఇక్కడ శంఖం ఇక్కడ చక్రం అలా చెక్కుతాడు అన్నీ వీళ్ళు ఓ బంగారపు తొడుగు ఒకటి చేస్తారు చొడుగు చేసి దానికి దానికి ఎలా గుచ్చుతారు గ్లోవ్ పెట్టినట్టుగా మనం మనలో చలికాలంలో గ్లోవ్స్ పెట్టుకుంటాం అలాంటి గ్లోవ్ ఒకటి తయారు చేస్తారు తయారు చేసి దాన్ని పెడతారు బంగారపు చేయటండి ఆ శిల్పి చేసినదంతా కూడా వీళ్ళు కవర్ తీసుకురాశారు కదా తర్వాత దానికి వజ్రాలు అని ఈ వజ్రాల నుంచి బెల్జియం నుంచి లేపిస్తారు ఎందుకంటే బెల్జియంలో యాన్క్వర్క్ అనే టౌన్ ఉంది ఆ టౌన్లో దొరుకుతాయి వజ్రాలు మన వాళ్ళు కూడా అక్కడ వజ్రాల వ్యాపారం చేస్తూ ఉంటారు అక్కడి నుంచి వస్తారు ఈ మధ్య నేను అమెరికాలో క్లాస్ ఎనిమిది వారాల లాంగ్ టర్మ్ కోర్స్ చెప్పినప్పుడు యాండ్వర్క్ నుంచి ఒక కొంతమంది కదులుతుంది వచ్చారు వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పారు మీ దగ్గర మా దగ్గర నుంచే వస్తాయని అవునా అక్కడి నేను అన్నాను సో మొత్తానికి అది డైగ్రెషన్ అనేక దివ్య ఆధారణ ఇంతేకాదు ఆయుధాలు దివ్య అనేక విద్యత ఆయుధం దివ్య అంటే గొప్పగా ప్రకాశించే అనేకములైన ఆయుధాలు అలా ఎక్కువ పెట్టి సిద్ధంగా ప్రయోగించడానికి సిద్ధం కావాలి ఎవరి మీద విశ్వరూపం విశ్వరూపంలో భాగమే ఇంకా విశ్వరూపాన్ని బయటనే ఉండవు విశ్వమంతా ఆయన ఉండే ఉన్నప్పుడు ఈ ఆయుధాలు ఎవరి అంటే అభిప్రాయం ఏంటంటే మన యొక్క భక్తుల కామప్రోధాది శత్రువుల మీదే ప్రయోగించుకోవాలి ఆ అధికారులు అలాగని మనం అర్థం చేసుకోవాలి లేకపోతే ఆ రూపాన్ని ఆ విధంగా అర్జును యొక్క ఉన్న సంస్కారాల నుంచి ఆయన కారకంగా విశ్వరూపము మంచిది భాష్యం అనేక వక్ర నయనం భాష్య గారులు ఏం చేశారంటే దీంతో దీంతో ఇక్కడ విద్య సమాస కుటుంబ వాళ్ళు పాఠం చెప్పినట్టుగా దీన్ని రాసి ఈ సమాసం భౌతిక సవాసం సత్పరి సమాస కర్వధారణ సవాసం అలా ఉంటాయి కదా అలా సంస్కృత భాషతో రూపొంది వాళ్ళకి చాలా కొద్దిగా హ్యాపీగా ఉంటారు అనేకాన్ని నయనాన్ని చస్ రూపే తి అనేక వక్ర బహుగ్రీహి సమాసం అనేకములైన ముఖములు కన్నులు కూడా ఏ రూపములను ఉన్నాయో ఆ రూపము అనేక వర్తులైన అనగడుము అని కూడా పెట్టుకుంటే చక్కగా సమాస కు సుమావీ పాఠంలాగే ఉంటుంది అనేకాద్భుత దర్శనం అనేకానీ అద్భుతాన్ని విస్మాపకాన్ని దర్శనాన్ని ఎస్మిన్ రూపే తత్ అనేకాద్భుత దర్శనము ఏ రూపమునందైతే అనేకములైనా అద్భుతములు అంటే విస్మయమును గొల్పే దర్శనములు చూడగానే విస్మయం కలిగి అబ్బా విస్మయం కలిగేటువంటి దర్శనము ప్రతిసారి చూసిన ప్రతిసారి ఎటు చూస్తే అంటూ విస్మయము విస్మయము విస్మయం కలిగేటువంటి ఆ రూపము త అదంటే ఇంకా ఉంది ఎప్పుడు అయిపోలేదని అర్థం అనేక దియ్యాభరణం అనేకాని దియ్యాన్ని ఆభరణాన్ని అనేక దియ్యాభరణం అనేకములైన కోరికి దియ్యములైన దియ్యములైనా అంటే రెండు అర్థాలు ఒకటి అద్భుతంగా ప్రకాశించే అని ఒక అర్థం రెండు అప్రాసుక మానవులు పెట్టుకునే ఆభరణాలు కాదు దేవతలు పెట్టుకునే ఆభరణాలు ఇప్పుడు ఇండియాలో పెట్టుకునే ఆభరణాలకి దుబాయ్ లో పెట్టుకునే ఆభరణాలకి న్యూయార్క్ లో పెట్టుకునే ఆభరణాలకి తేడా ఉండాలి అన్నీ ఒకలా ఉండవు ఏటీ లెవెల్ వాటితో ఈ న్యూయార్క్ ఆభరణాలు ఇక్కడికి పట్టుకున్నాయి మన వాళ్ళకి వాళ్ళకి నచ్చని కూడా నచ్చుకోవాలి ఏటీ పెట్టుకోవడం కూడా దొరుకు ఇక్కడ సైజు దీనికి పసంగత వేరు కారణంగా అక్కడ దేవతలు పెట్టుకునే ఆయన విశ్వరూపంలో నడిచి ప్రదర్శించినాడు అలా అర్థం లేకపోతే నెల నెల నిలిచిపోయేటువంటి ఆ భారణంలో ఇంకో అర్థం తే ఇంకా ఉంది ఇంకా ఏమంటే దివ్యానే పూజ్యతాయుధం దివ్యాన్ని అనేకాని ఉద్యతాని ఆయుధాన్ని ఆయుధములు కూడా దివ్యములు అంటే దేవతలు ఉపయోగించే ఆయుధాలు మనుషులు ఆయుధాలు కావు లేదా గొప్పగా ప్రకాశించే ఆయుధములు ఒకటే రెండు కావు అనేకములు ఇక అలాగా మన ప్యాక్ చేసి పెట్టారనుకోండి అంటే రడింగ్ టు త్రో అన్నట్టుగా ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అటువంటి రూపము దర్శయామాసీ పూర్వేణ సంబంధ ఈ గడజన్ తొమ్మిదో శ్లోకంలో వర్షయా మాసాన్ని క్రియాపదం అది ఇక్కడికి తెచ్చుకోవాలి అటువంటి రూపమును చూపించము అని వాక్యం పూర్తి చేసుకోవాలి వాక్యం పూర్తవారు ఎక్కడికక్కడ లేకపోతే అలాగా గాల్లో వదిలేయకూడదు సెంటెన్స్ రాజకీయ నాయకుడు ఉపన్యాసం రాజకీయ నాయకుల ఉపన్యాసాలు అలాగే ఉంటాయి గాల్లో సెంటెన్స్ గాల్లో వదిలేస్తాయి మనందరం దేశాన్ని ప్రేమతో నిన్న మేము అక్కడికి ఆ సెంటెన్స్ ఏవి పూర్తి చేయాలి నిన్న మేము ఏదో గొప్ప కార్యక్రమంలో మీరందరూ కూడా చాలా ప్రేమగా మాకు అనుకూలంగా మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా లేదు సెంటెన్స్ పూర్తి అవ్వదు వీటి అలా ఉండకూడదు అలా ఉండకూడదు సినిమాలు డైలాగులు అలా ఎలా ఉంటాయి నేను అయితే కానీ రాజకీయ నాయకుల వాక్యాలు పూర్తవవు కర్తాకర్మక్రియ అనే తొందర అలాగే సంస్కృతంలో అలా పండినటువంటి శాస్త్ర అంటే కర్తా కర్మక్రియ చెత్తవాడు అని చెప్పిన దర్శయామాస ఇది పూర్వైన సంబంధ భాష్యకారులు అలా చక్కగా జరిగిస్తారు దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం అయితే ఆ శ్లోకంలో మీకు ఇంకో రహస్యం చెప్పాలి ఎందుకంటే ఆయనకు అనేక నోళ్లు గలవు బిందు సింధు న్యాయం అన్నాం కదా ఆ రూపంలో నోళ్లు అనేకము గలవు కానీ ఆ నోళ్ళన్నీ నీ నోళ్ళు నా నోలు ఈ నోళ్లే ఎగత్తంతా వ్యాపించి ఉన్నాయి నోళ్ళు చూపులు కళ్ళు అవే అదే బిందు సింధు న్యాయంలో చూపించాడు జగత్తులో కోట్లు కోట్లు నోళ్ళు ఉంటే అక్కడ కొన్ని వందల నోళ్లు ఒక చోట చూపించాయి అలాగే జగత్తులో ఎన్నెన్నో ఆయుధాలు సిద్ధంగా ప్రయోగిస్తూ ఆయుధాలు అలా ప్రయోగిస్తూనే ఉంటాం ఆ ఒక ఒక స్మాల్ పార్ట్ ఆ రూపంలో చూపించాడు అలా అర్థం చేసుకోవాలి అలాగే లోకంలో దేవతలు కానీ మానవులు కానీ ఎన్నెన్ని ఆభరణాలను ధరించుంటారు ఆభరణములన్నీ కూడా ఆయన ఒక రూపంగా దిగింది అదేవిధంగా ఆయన మజూరి ఇచ్చి చేయించుకుని పెట్టుకున్నాడని అనుకోకూడదు అలా ఉండదు ఇప్పుడు మన వాళ్ళందరూ ధరించే ఆభరణాలని ఆ పరమేశ్వరుడు ధరించుకున్న ఆభరణములేక అలాగా మనం అలా తీసుకోవాల్సింది ఆయుధములు కూడా అంటే ఇక దివ్య మాల్యాంబర గొప్పగా ప్రకాశించే పుష్పమాలను ధరించరు వస్త్రములు ధరించరు పట్టు వస్త్రములు పట్టు వస్త్రములను అనలేదు అక్కడ నేను అనుకుంటే అనుకోవచ్చు పట్టలేదు అంటారు కదా ఇప్పుడు మన వాళ్ళే పట్టు పట్టుకుండగలిగింది దేవుడు పట్టు పట్టుకున్నా ఉంటాడా అని ఒక అభిప్రాయం కదా కానీ పట్ట అనవసరం పొట్ట అనవసరం ఎందుకంటే చాలా హింసతో కూడినటువంటి వ్యాపారాలు ఒక పట్టు పంచ తయారైందంటే కొన్ని వేల కేటకములను సంహరిస్తే కానీ ఆ పక్షి నుంచి తయారు కాలేదు అది కేటకము యొక్క నోటి నుండి వచ్చినటువంటి ద్రవము దాగం రూపంగా సాగించి వచ్చింది ఈ కేటకం యొక్క దేహము దాంతో ఆభరణాలు లేకపోతే దాంతో వస్త్రాలు అనవసరం పచ్చి పచ్చితో ఉద్దేశంలో వస్త్రాలు సరిపడతాయి హింస ఉండదు పచ్చి అంటే దివ్య గంధాలు లేపనం దివ్యములైన అంటే దేవతలు వాడేటువంటి అని ఒక అర్థం లేకపోతే గొప్పగా పరిమళములను లెదజల్లి గంధములను ఆయన చందనపు ముద్ద రకస్తు లేకపోతే అగరి మొలవైనవి అనులేపనం అంటే ఒంటికి రాసుకునే క్రీమ్ అని ఈ సంస్కృత విద్వాంసులకి క్రీమ్ గురించి అప్పుడే తెలుసు వాళ్ళు హెర్బల్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుని ముద్దల కల్పించేసుకుని ఆ ముద్దల్ని ఒంటికి రాసుకున్నారు పారాన్ని పాదాలకి స్పెషల్గా పాదాలకి పాద ముఖానికి పసుపు లేకపోతే పసుపు నుంచి చేసిన క్రీమ్ ఇప్పుడు క్రీమ్ చేసి వాళ్ళు కూడా మేము పసుపు నుంచి చేసాము అని అడ్వర్టైజ్ చేస్తారు పశువు నుంచి చేసేందుకు పశువే రాసుకుంటే వాళ్ళు పసుపు రూతికి పసు రాసే సరే సర్వ ఆశ్చర్యమయం దేవం ఈ సృష్టిలో ఎన్ని వింతలు ఉన్నాయో ఆ వింతలన్నీ కూడా ఆ దేవుని ఎందు ఆ విశ్వరూపం ఎందు ఉన్నది అనంతం ఎటు ఎంతవరకు వెళ్తుందంటే ఈ రూపము హద్దు కనపడటం లేదు విశ్వతో ముఖం అంతేకాకుండా ఈ రూపం ఎటు తిరిగి ఉంది అటు తూర్పు తిరుగుందా పడ మళ్ళీ ఓ అటు కౌరవుల వైపు తిరుగుందా ఇటు పాండవుల వైపు తిరుగుందా అదేం లేవు తూర్పు వైపు ఉందా కొడవల అది లేదు విశ్వతో ముఖం అన్ని వైపులకి అదే రూపము గల శంకరు చది అవుతారు దివ్య మాల్యా అంబరధరం దివ్యాన్ని మాల్యా పుష్పా నేను మాల్యాన్ని అంటే మాలలనుకున్నా మాలలు కాదు పువ్వులే అంబరాణి వస్త్రాన్ని చీయంతే జన ఈశ్వరేణ ఏ ఈశ్వరుడైతే దివ్యములైన పుష్పములను వస్త్రములను ధరించి ఉన్నాడో ఆయనబుడును ద్వితీయ హిత్రులకు మార్చుకుంటే అని అవుతుంది దివ్య గంధానులేపనం అంటే దివ్యమైన గంధమును ఆయన పెట్టుకున్నాడు గంధమును అలదుకున్నాడు అలదుకునుట అన్నారు తర్వాత సర్వాశ్చర్యమయం సర్వాశ్చర్య ప్రాయం అనేకములైన ఆశ్చర్యములు చాలా అధికంగా ఉన్నాయి ప్రాయా బహుళలు అధికంగా ఉన్నాయి ఎన్నెన్నో ఆశ్చర్యములు వింతలు ఆ రూపమునందు చాలా అధికంగా ఉన్నవి తర్వాత దేవం అంటే ప్రకాశించేటువంటి రూపము అనంతం నా అసంత అస్తి ఇది అనంతం దీనికి ఇది హద్దు ఇక్కడితో ఈ రూపం అయిపోయింది అనేది మీరు సముద్రంగా చూశారనుకోండి ఆ సముద్రం అక్కడితో అయిపోయింది అనేది ఉండదు ఆ కోతూనే ఉంటుంది సముద్రం అలాగే ఉంది రూపము విశ్వతోముఖం ఈ విశ్వతోముఖం అనే మాట ఇంతకు ముందు కూడా వచ్చింది ఏకత్వైన పృథక్ట్లే బహుధా విశ్వతోముఖం అని ఇంతకు ముందు వచ్చింది సో అన్ని వైపులా ముఖము సర్వతోముఖం అన్ని ముఖ అన్ని వైపులా నోరు గలవాడు అంటే అన్ని నోళ్ళు తన నోళ్లే అయినవాడు అని కూడా చెప్పచ్చు ఎందుకంటే సర్వభూతాత్మత్వాడు సకల భూతముల యొక్క స్వరూపము ఆయనే ఆత్మాంట స్వరూపం అట్నీ జతు లేదా కిజటు కూడా చెప్పడం సర్వభూతముల రూపముగా ఉన్నవాడు ఆత్మాంట రూపం పశురూపంగా పక్షి రూపంగా చేనిగా కేటకముగా మనిషిగా దేవతగా ఆయనే ఉన్నాడు ఈశ్వరుడే ఉన్నాడు ఇంత లేదు కాబట్టి సర్వభూతముల రూపంగా ఉన్నాడు కనుక విశ్వతో ముఖం అని మనం వర్ణించగలుగుతాం మాస అటువంటి స్థానాలు చూపించను అని మీరు దర్శయామాస తీసుకొచ్చి వాక్యాన్ని పూర్తి చేసుకోవాలి లేదా ఇంకో ఉపాయం అర్జునుడు చూచను అని ఎవరు అది ఇక్కడికి తెచ్చుకోవడం ఒకవేళ ఎవర కనపడకపోతే అధ్యాహారం చేసుకుని వాక్యం ఫినిష్ చేసుకోవాలి అలా గాలి వినివ్వకూడదు ఏదో రాజకీయ నాయకులు ఉపన్యాసం లాగా లేకపోతే కొంతమంది కవులు ఆ వాక్యంలో సెంటెన్స్ పూర్తి చేయకుండానే చెప్తారు అలా పైన ఎదురాడే మేఘాలను నేలపై కదలాడే పశుపక్షులను అంతటా వీచితో ఉండే గాలుళ్ళను అని ఇలా ఏదో చెప్పిస్తాడు చూస్తావు ఏది కూరుస్తావు క్రియాపదం ఉండద్దా క్రియాపదం ఉండాలి కదా ఏదో అంటే ఈ ఆ సాహిత్యము యొక్క నిష్ట దాని ఎందుకు కరెక్ట్నెస్ మనం ఉచ్చరించే మంత్రం కరెక్ట్గా ఉండాలి పలికే మాట కరెక్ట్గా ఉండాలి అనే ఆ కరెక్ట్నెస్ మీద ఎవరికి శ్రద్ధ లేదు ఏదో అలలోకంగా మాట్లాడుతూ ఉంటారు మంచిది సో అటువంటి రూపము చూపించను లేదా అర్జునో దర్శ స్థితివా అర్జునుడు చూచరు అని కూడా మీరు అధ్యాహారము చేసుకోనవచ్చును అధ్యాహారం అంటే అక్కడ లేని దాన్ని తెచ్చి పెట్టుకుని సెంటెన్స్ కంప్లీట్ చేసుకోవాలి తరువాత దివి సూర్య సహస్రస్య భవేగప ా సదృశీ సాసస్త మహాత్మన ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యూ శాంతిశాంతిశాంతి హి ఓం హ్రీ దృద్ధో నమ here on the court of